ఇప్పుడేం ఆనందంగా ఉంది అబ్బా ట తీరా అక్కడికి ఎగిలిన తర్వాత చూసి ఆమె చూసి చండనా తీరా నచ్చడం అప్పుడు ఇంకొకటి ఉంది పర్సనల్ గా మేమిద్దరం కొద్దిసే కొత్త ఇది కొత్తది లేటెస్ట్ ఇప్పుడు పెద్దవాళ్ళకి ఎవరికి తెలియదు ఇదంతా ఇప్పుడు ఈ యువత మీకు సంబంధించింది కాదు ఇది ఇది సత్సంగ సభ్యులకు సంబంధించింది కాదు యువత మేమిత్రం కొద్ది పర్సనల్ గా మాట్లాడుతాము పర్సనల్ గా మాట్లాడుకుంటా ఇప్పుడు ఏంటి చూడాలి నిన్న ఫోటో చూసిన దానికి పర్సనల్ డిఫరెన్స్ ఉందా లేదా ఇప్పుడు బాత్రూంలో ఫోటో చూసుకుంటా ఉన్నదానికి తలుపేసుకొని ఇక్కడ ఇక్కడ ఆవిడతో మాట్లాడుతు మీకేమేమి హాబీస్ చేసుకో తర్వాత తెలుస్తుంది ఏమి హాబీస్ ఏమి బేబీస్ తప్ప అసలు ఏమి లేదు అర్థమవుతుందా ఇవి ఇప్పుడు డైరెక్ట్ గా మాట్లాడేప్పుడు ఎట్లా ఉంటుంది ఆనందం దానికన్నా ఎక్కువ ఉందలేదా మాంగళ్యం తంతున ఇది జరిగిన తర్వాత అది కాబట్టి బాత్రూంలో ఫోటో చూసినప్పుడు ప్రియం మీ హాబీస్ ఏంటి మోదం తంతునా ప్రమో ఇంతే ఇంకేరేదు అది ఇష్టవస్తు దర్శనం తల్లాభే భోగజన్య సుఖ విశేష భోగజన్య సుఖ విశేష ఇది ప్రమోద ఇవి కాబట్టి ఆనందానికి ప్రియమేవ శ ఎక్కడ చూసినా శిరస్సు ముందు చూసేది ప్రియం తర్వాత మోదం ప్రమోదం దక్షిణపక్ష ఉత్తరపక్ష మధ్యలో ఉన్న ఇప్పుడు మనం నవ్వుతడ్డ ఎట్లా ఎగర్తున్న లోపల ఆనందం ఆనందం ఆత్మ మత్స్యభాగం आनंद मन यां इन अति तरह अर्थम नीक आनंदम कस्तु गोचरी नीयंग कनंदम वा अभी आत्मांदमे आधारमें पुछ पुछ प्रतिष्ठो दा वस्तान इवंमात्र కాబట్టి ఆనందమయ కోశ స్ఫూర్తి ఉత్కట సుషుప్త ఈ ఆనందమయ కోసం ఎక్కడ మనకు సుస్పష్టంగా స్ఫుటంగా కనిపిస్తూ ఉందో తెలుసా ఉత్కట సుషుప్త సుషుప్తావు ఆనందమయ కోసం కనిపించేది ఎక్కడ సుషుప్తావు ఎందువల్ల విజ్ఞానమయ కోసం విలీనమైపోతా ఉంది విజ్ఞానమయమే ఎప్పుడైతే విలీనమైందో మనోమయము విలీనమైపోయింది ప్రాణమయమైందే ప్రాణమేముంది అది ఉంది నిద్రపోయేటప్పుడు కూడా ప్రాణం నడుస్తుంది దేహం కాబట్టి ఆనందమయ్యే కోశం అంటే ఏంటంటే ఈ ఆనందం అంతా వృత్తి విశేషమే కాదు అది అంతే అందువల్ల కోశమైంది అది కూడా అంతే ఇక్కడే వేదాంతంలో వృత్తికార అనేది ఒకటి ఉంది వృత్తికారుడు నీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను భగవద్గీత భాష్యంలో శంకరాచార్య స్వామి ఈ వృత్తికార చాలాగా ఖండిస్తారు ఆ వృత్తికారుడు కూడాను దీన్నే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతాడు ఏమిటో తెలుసా సుషిప్తిలో ఏ ఆనందం అయితే నీకు కలుగుతుందో అదే స్వరూపానందం అని వాళ్ళ ఉద్దేశం కాదు ఎందుకంటే అది కూడా వృత్తి విశేషమే మనకు సుషిప్తులు కలిగేది వృత్తి విశేషమే అవిద్య అక్కడ అజ్ఞానం ఉంది అవిద్య పరిణామ రూపావృత్తి అది డెఫినేషన్ अविद्याणा रूप वृत्ति आनंदमय कोशत अविद्या अज्ञा दा पिणा अविद्याणा रूप वृत्ति आनंदमय कोशत आनंदमने वे एक् कड़तासा ఎక్కడెక్కడ ఉదయిస్తూ ఉందో తెలుసా సూర్యుడు ఎప్పుడు తూర్పునే ఉదయిస్తూ ఉంటాడు కానీ ఆనందం కేవలం ఆనందమయ్యే కోసంలోనే కాదు ఇక్కడ కూడా ఉంది ఇష్టవస్తు ప్రాప్తి ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉదయిస్తుంది ఫస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఇక్కడ నుంచి ఒక జాగ్రత్తకు నిమిషాలు వినండి ఇష్టవస్తు ప్రాప్తి ఇష్టవస్తు ప్రాప్తి ఎక్కడ ఏ జాగ్రత్త అవస్థలో జాగ్రత్త అవస్థలో మనం కోరుకున్నది ఎక్కడైతే మనకు లభ్యం అవుతూ ఉందో అక్కడ ఆనందం ఉదయిస్తూ ఉంటుంది కాబట్టి వస్తువు లభ్యం కావడం కాదు అది కోరుకున్న వస్తువు కావాలి మీ ఇష్ట వస్తువు కావాలి అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకని అదే వస్తువు గనక ఆనందాన్ని ఇచ్చేటట్లయితే ఆ వస్తువు వల్ల గనక ఆనందం ఉదయించేటట్లయితే అదే వస్తువు అందరికీ ఆనందాన్ని ఇవ్వగలిగి ఉండాలి అది ఎదు ఇ లాజిక్ యుక్తి కాబట్టి దేని మీదకైతే మీకు పోతూ ఉందో నీ ఇష్ట వస్తువు వేరే నా ఇష్ట వస్తువు వేరే కాబట్టి ఏదైతే నాకు ఇష్ట వస్తువు అని నేను అనుకుంటూ ఉన్నానో అది ప్రాప్తించినప్పుడు తద్వారా నాకు కలుగుతూ ఉంది తాత్కాలికంగా కలుగుతూ ఉంది ఇదొకటి స్వేష్టార్థ లాభోదయ అది ఆడ స్వ ఇష్ట అర్థ లాభ ఉదయ అక్కడ ఉదయిస్తూ ఉంది స్వేష్టార్థ లాభోదయ స్వేష్టార్థ లాభోదయ స్వఇష్టార్థ లాభ ఏదైతే ఉందో అక్కడ ఉదయిస్తూ ఉంది కాబట్టి కోరుకున్నది మనకు లభ్యమైనప్పుడు మనకు ఆనందం కలిగినట్టుగా ఉంటుంది వాస్తవానికి దాని నుండి కాదు వచ్చేది తమాషా కానీ తాత్కాలికం దాన్ని కోరుకున్నాము అందువల్ల మనకు అలసడి ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టుగా దాన్ని మనం పొందగానే అలసడి ఆగిపోతుంది ఇది ఆనందం అని అభిప్రాయపడుతూ ఉంటాం వచ్చిన బాధ కాబట్టి పోనీ అట్లయినా సరే లేశమే కావచ్చు కొద్దే కావచ్చు ఎక్కడెక్కడ ఉదయిస్తూ కాబట్టి ఏదైతే నేను ఇష్టపడుతూ ఉన్నానో ఆ ఇష్ట వస్తువు ఎక్కడైతే లభ్యమవుతూ అక్కడ వస్తూ ఉంది నంబర్ వన్ తర్వాత రెండవది పుణ్యశ ఫలానుభవ కాలే విభాతి విశిష్టైన భాతి ఆ పుణ్యపురుషులు ఎవరైతే ఉండారో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఇటువంటి వాళ్ళకి పుణ్యశ ఫలానుభవకాలే ఫలానుభవ సమయే ఆ పుణ్యం యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు దుచరా అప్పుడు విభాతి అక్కడ ప్రస్ఫుటంగా కనపడుతుంది విభాతి విశిష్టైన భాతి చక్కగా స్ఫురిస్తుంది అక్కడ పుణ్యస్య ఫలానుభవకాలే ఇప్పుడు జాగ్రత్త అవస్థ అయిందో ఇవన్నీ బాగా చూడండి మీరు ఇదంతా జాగ్రత్త అవస్థలోనే అసలు ఆనందమై కోసం అనేది సుచిప్తి కానీ జాగ్రత్త అవస్థలో కూడా మనకు ఆనందం తెలుస్తుంది ఎక్కడైతే కోరుకున్నటువంటి వస్తువు లభ్యమవుతుందో ఇష్ట వస్తువు ఎక్కడైతే మనకు లభ్యం అక్కడ ఒకటి ఓకే అట్లాగే పుణ్యం పుణ్యశ ఫలానుభవ సమయే విభాతి ఒక్కొక్కసారి గతంలో చేసిన పుణ్యం ఉంటుంది ఆ పుణ్యం వల్ల సడన్గా ఆనందం వస్తది ఇది రకరకాలు ఇప్పుడు ఉదాహరణకి బెచ్చగాడు ఉంటాడు వాడికి ఏమి అసలు వాడికి ఏమి ఆనందం కలిగే పోతూ ఉంటాడు అడుక్కుంటూ ఉంటాడు ఒక ఇంటి దగ్గర పోయేటప్పటికి వాడు ఆ ఇంటి దగ్గర అంతకుముందే మూడిళ్ళు వాళ్ళు చెప్పుంటారు పోయిరా పోయిరా పోయిరా అని వాడిని వాడు చాలా నిరాశతో ఉంటాడు ఆ ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కడో పుణ్యం ఉంటుంది వాడికి గతంలో ఏదో వాడు చేసిన పుణ్యం ఉంటుంది ఆ ఇంట్లో ఆ రోజే ఏదో కార్యం ఉంటుంది వాళ్ళు వస్తారు వచ్చి వాళ్ళు చూస్తారు అబ్బాయి ఇట్రా ఇట్రా అని పిలుస్తారు పిలిచి అతను కూర్చొని పెట్టి షటర్ సోపేతమైన భోజనాలు పెట్టి వస్త్రాలు ఇచ్చి దక్షిణిచ్చి గొడుగిచ్చి అన్ని పంపిస్తారు వాడికి అక్కడ తెలుసా పుణ్యశల విశేషం కాబట్టి ఈ పుణ్యాన్ని ఫలానుభవ కాలే ఫలానుభవ సమయే విభాతి విశిష్ట అనుభాతి అర్థం వస్తుంది చూడండి ఒక్కోసారి ఈ పుణ్యఫల విశేషాలు ఉన్నాయి వచ్చారా మనకు అనిపిస్తూ ఉంటుంది అసలు ఎట్లా వచ్చామండి ఇక్కడికి ఈ పరిస్థితికి ఎలా వచ్చాము అనుకుంటుంటాడు ఒక్కొక్కరు వీటి వెనకంతా పుణ్య ఫలానుభవమే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు టిక్కడకుంటాడు లాటరీ టిక్కడకుంటాడు వాడికి వచ్చేస్తుంది ఒక యాభై లక్షలు ఇదేంటిది అది పెట్టుకుంటే టికెట్ టికెట్ ఎవరు పెట్టుకుంటారు అనుకోండి లాటరీ టికెట్ దానివల్ల ఆనందం కలుగుతుంది లే ఎవరో చెప్తారు మీకు వచ్చిందే పోయే అంటే దరిద్రం పోయే కాలం అనకాని ఆనందం చూసారా పుణ్యశ ఫలానుభవ సమయే అది కాలే విశిష్టాతి చక్కగా అది గోచరిస్తా ఉంటుంది అందువల్ల అనుకోకుండా ఏదో లాట్లెటెక్కడ తీసిన అందు కొందకుండా ప్రతిసారి డ్రా చేసినప్పుడు అంతా దుఃఖమే ఇదేంటో తెలిసి పాపస్య ఫలానుభవ కాలే దుఃఖమే భాతి ఇంకేమి లేదు ప్రతిసారి కొంటూ ఉంటాడు ఒకటి కాదు పది వేసుకుంటారు ఒక్కొక్కరు అయితే అదృష్టం ఉంటే ఒకటి దాలు పది కొంటాడు ఒక ఆయన అయితే వంద కొంట ఉంటాడు ప్రతిసారి వంద రూపాయలు పోయినట్టే కాబట్టి డ్రా చేసిన రోజు చూసి చూడడం డ్రా తీశారు అంతే దుఃఖం ఆ రోజు అర్థమవుతుందే కాబట్టి పుణ్యం కనుక ఉంటే ఒక్కోసారి ఈ విధంగా పెద్ద మనకు ప్రయత్నాలు లేకుండా సడన్గా అదిగా పెంచగాడికిట్లా ఈ పుణ్య ఫలమే కొందరు నాయకులు అయ్యేది కూడా వాళ్ళు ఎవరైనా కానీ డెకాయిట్స్ అయినా సరే మీరు చెప్తున్నాను నేను లేకపోతే వాళ్ళేంటి పరిపాలించడం ఏంటి అనిపిస్తుంది వీళ్ళ పరిపాలనలో మనం బ్రతుకుతున్నాం అనిపిస్తుంది ఒక్కొక్కసారి టీవీలో వింటుంటే కుక్క కుక్క బాధ అసలు కుక్క చాలా బాగుంటుంది మాట్లాడితే చీ ఒక మాట ఒక సెంటెన్స్ మాట్లాడలేనటువంటి వ్యక్తి ఏంటి అసలు వీళ్ళందరూ నాయకుల నోరు తెరిస్తే చాలు అష్ట దరిద్రం ఓ సెంటెన్స్ ఫామ్ చేయలేరు అందంగా మాట్లాడలేరు ఇటువంటి వాళ్ళు మనల్ని పరిపాలిస్తానారా ఎవరు ఎంత గౌరవం అసలు మాట బాటకు అర్థం ఉండదు పదానికి పదానికి అర్థం ఉండదు వాక్యానికి అర్థం ఉండదు నేను ఏంటాను ఈ న్యూస్ అది చాలా కష్టపడి నాకు ఉపనిషత్తులు బాగా అర్థం అవుతాయి కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ప్రతిదీ ప్రతి బొక్క పదానికి అర్థమే ఉండదు ఏం చెప్పండి ఇప్పుడు కృష్ణదేవరాయలు వాడు ప్రభువుగా ఉండి అష్టదిగ్గజ కవులు ఒకవైపు ఉంటే వాళ్ళ మధ్యలో ఆముక్తమా గ్రంథాన్ని రచించి అష్టదిగ్గజ కవులు లేచి నిలబడేవాళ్ళు ఆ మహానుభావుడు వస్తూ ఉంటాయి ఆంధ్రంలో కానీ ఇటు సంస్కృతంలో కాని అటువంటి విద్వత్తు కలిగినటువంటి వాళ్ళు భోజరాజు లాంటి వాడు పరిపాలిస్తూ ఉంటే ఇది పొట్ట పూడిస్తే పేగులు వస్తాయేమో కానీ అక్షరమే వచ్చే అవకాశం లేని వాళ్ళంతా ఉండారంటే వీళ్ళు పరిపాలించడం ఏంటని మీరు నేను అనుకుంటాను అదేంట తెలు సదేహే పుణ్యస్య ఫలానుభవకాలే విశిష్టైన భాతి ఏమి లేదు ఇప్పుడు ఏమి లేదు వాళ్ళు దగ్గర ఏమి లేదు వాళ్ళ ముఖాలే మనకు చెప్తున్నాయి వాళ్ళ దగ్గర ఏమి లేదని కానీ గతంలో వచ్చేసి అర్ధూచారా ఆ పుణ్యఫల విశేషం అదంతా చాలా తెలివి కూడా రాలేడు ఎందుకంటే వెనక ఉండదు అది అంతే కనుక ఒక్కొక్కప్పుడు ఇవన్నీ కూడాను పుణ్యఫల విశేషంగా కనిపిస్తూ ఉంటాయి మీకు అర్థమైందా ఇష్ట వస్తువు ప్రాప్తించినప్పుడు జాగ్రత్త అవస్థలో ఉదయిస్తూ ఉంటుంది ఆనందము అట్లాగే పుణ్యఫల విశేషంగా దొరుకుతూ ఉంటుంది ఇక మూడవది ఏంటో తెలుసా సుషుప్తావు అంతే ఫినిష్ దేహం ఉంటే చాలు ఈ రెంటికి పుణ్యం లేనివాడికి అది కలగకపోవచ్చు ఇష్ట వస్తువు లభ్యం కాని వాడికి ఆనందం కలగకపోవచ్చు సి ది డిఫరెన్స్ ఇష్ట వస్తువు ప్రాప్తిలో ఆనందం వస్తుంది ఒకవేళ నువ్వు కోరుకున్నది దొరకడం లేదనుకోండి కొందరు అంటుంటారు నా జీవితంలో ఏది కోరుకున్నా జరగదండి అని కోరుకోకుండా ఉండకపోయి అజయ్యవు అది చేసేస్తే వస్తుంది సో వస్తుంది సర్వకామాను సహ అంతే అజేయు కోరుకుంటానే ఉంటావు కానీ జరగదు అట్లా ఇష్టవస్తు ప్రాప్తి ప్లేస్ పుణ్యఫల విశేషంగా లభించేటువంటి సుఖము ఇవి ఏవైతే ఉన్నాయో అవి అప్పుడప్పుడు తాత్కాలికంగా ఉదయిస్తూ ఉంటాయి కానీ ఇవి లేకపోయినా పుణ్యఫలం లేనివాడికి అది రాదు ఓకే పుణ్య ఫలానుభవ సమయే పుణ్యశ ఫలానుభవ కాలే అది విశిష్టైన భాతి అది కాదు ఇష్టవస్తు ప్రాప్తి ఇష్టవస్తువు కూడా లభ్యం కావడం లేదు ఇవేవి లేకపోయినా తనుభృమాత్ర దేహం ఉంటే చాలు బాండి సార్ సుఖం వస్తుంది నీకు రోజు తను భృత్ ఈ దేహం ఉండాలను భృన్ మాత్ర ప్రయత్నం వినా ని ప్రయత్నమే లేకుండా స్వయం భూత్వా నందతి సదా సాధు అది చక్కగా సాధు ఎత్ర సాధు క్లియర్ గా స్వయంభూత్వ తానే ప్రవేశించి అనుభవించడం ఆనందాన్ని దీనికి ఏమిటో తెలుసా ఏం అవసరం లేదు తను భృణ్మాత్రహ దేహం ఒక్కటి ఉంటే సరిపోతుంది ప్రయత్నం వినా నందతి ప్రయత్నం లేకుండా ఆనందాన్ని అనుభవిస్తాడు దేహం ఉంటే చాలు ఎక్కడది సుశూర్తి ప్రతి ఒక్కరికి పుణ్యం లేకపోయినా ఇష్టవస్తు మనం కోరుకున్న దొరకకపోయినా ఆనందం మాత్రం కలిగేది ఎక్కడంటే నిద్రలో ప్రయత్నం వినా నన్ను కాన్షియస్గా మాట్లాడతాం అనేది ప్రయత్నం వినా నీ ప్రయత్నం ఏమీ లేదు మనం ఏమనుకుంటున్నాం సుఖపడాలంటే ప్రయత్నం అనుకుంటున్నావు కాదు కాదు కాదు ప్రయత్నం విన ఇక్కడ ఒక లోతైన విషయం ఉంది ఇంట్రొడక్షన్లోనే చెప్పాను ఇక్కడ ఇది వస్తుందని తెలిసి అక్కడ చెప్పాను ఎక్కడైతే మనం ఆనందాన్ని అనుభవిస్తామో సుఖాన్ని అనుభవిస్తామో అక్కడ సుఖహేతువు ఉండదు ప్రయత్నం వినా అర్థమవుతుందే సుఖం ఉంటుంది నేను సుఖంగా ఉన్నాను అంతేగాని నాలో సుఖం ఉంది కాదు నువ్వు ఏదైతే హేతుఓ అది ఇక్కడ లేదు ఇక్కడ ప్రయత్నం లేదు నీకు అర్థమవుతుందే అంటే విల్ ఈ సస్పెండెడ్ టోటలీ కంప్లీట్లీ సస్పెండెడ్ దెన్ ఓన్లీ యూ విల్ ఎంజాయ్ హ్యాపీనెస్ అంటేనే అది నీకు గనక ప్రయత్నం కనుక ఉండిందే సుఖం లేదు కంప్లీట్గా ప్రయత్నం ఆగుతుంది ప్రయత్నం వినా విల్ ఈజ్ టోటలీ సస్పెండెడ్ ప్లీజ్ ఇచ్చే లేదు ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం చెప్తా ఎక్కడో ఒక సంగారెడ్డిలో ఇప్పుడు ఒక నృత్య ప్రదర్శన జరుగుతుంది అనుకోండి బ్రహ్మాండం అండి డాన్సర్ అండి ఇంటర్నేషనల్ ఫేమ్ ఆవిడ ఈరోజు డాన్స్ చేయబోతూ ఉంది ఓ టికెట్ థౌజండ్ రూపీస్ అండి నేను కొనుక్కున్నానండి కానీ నాకు అర్జెంటు వర్క్ మీద నేను విశాఖపట్నం వెళుతున్నా మీరు పోండి నేను నాకు ఇచ్చాడు అనుకోండి ఎవరన్నా మీకు ఇచ్చాడు అనుకోండి నాకు ఎంత కానీ మీకు బాధ మీకే ఇచ్చాడు అనుకోండి ఎందుకంటే డేటా లేదు కనుక ఇప్పుడు మీకు ఇష్టం డాన్స్ కానీ అక్కడ మనకు సిక్స్ థర్టీ ఇచ్చింది ఫైవ్ థర్టీ ఉండేది అవర్ టైము మళ్ళీ బస్సు పట్టుకోవాలి ఏమవుతుందో అదో ఇంత కష్టపడి ఎట్లొకట్ల ఆడి పోయి హేరిపోయాడు టైంకి అక్కడ కూర్చోనుకోండి డాన్స్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ప్రయత్నం ఉందా అదే నో యాభై కిలోమీటర్ల ప్రయత్నం చేసి పరుగులెత్తుతో వచ్చి ఉండొచ్చేమో కానీ ఆనందాన్ని అనుభవించేటప్పుడు మాత్రం ఆ ప్రయత్నం లేదు అప్పుడు కూడా చూడ చూడ చూడాలి ఒక చూడలేదు అన్నీ మానేస్తేనే ఈవెంజ్ ఎదార్థం చెప్పాలంటే సబ్జెక్ట్ కూడా అర్థం కావాలంటే అదే ప్రధానం శ్రోత ఎప్పుడు ఆలోచించగలదు ఏది వక్త చెప్తున్నాడో దాన్నే పట్టుకోవాలా అంతేగాని వక్త ఒకటి చెప్తుంటే తను ఒకటి ఆలోచించడా అట్లా అందుకని అర్థం కాదు సబ్జెక్ట్ విల్ సస్పెండ్ కావాలా చాలా ప్రధానమైన విషయం వక్త కనుక శాస్త్రీయంగా చెప్పగలిగిన వాడైతే ఆ శక్తి శ్రోతకు లేదని కనుక తెలుసుకుంటే తనే ఆ ప్రయత్నం చేస్తాడు ఎట్లా సస్పెండ్ చేయాలి అందువల్ల గురు శిష్య పరంపరగా మనకు అందేది ఈ బోధన విధంతా మన గురువులకు తెలుసు ఎట్లా బోధిస్తే అర్థమవుతుందని తెలుసు అందువల్ల ఒక అద్భుతంగా ఆత్మతత్వాన్ని సోష్ణుతే సర్వకామాన్ సహా అంటున్నాడు అనుకోండి అప్పుడు వీడు ఆలోచిస్తుంటాడు అనమాట ఆ స్థితికి మనం ఎప్పుడో బాబోయేది వీళ్ళొకరి సబ్జెక్ట్ పోతూ ఉంటుంది ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు రవణ మహర్షి ఆ స్థితిలో ఉన్నాడేమో ఆయన ఆ స్థితిలో ఉన్నాడే ఆయన మొఖాలు చూస్తే కూడా అర్థమైపోతుంది ఒక్కోసారి ఎందుకంటే వినడం లేదని కారణం ఏంటో తెలుసా ఈయన ఆలోచనలు ఎక్కువ ఈ ఆలోచన చేయడానికి ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు అర్థం ఇప్పుడు